ఆర్తత్రాణ పరాయణుడు ఆపద మొక్కులవాడు ఏడుకొండల వెంకటేశ్వరుడు కలియుగ దైవమై తిరుమలగిరిపై వెలసి ఉన్నాడు పాంచజంజం సుదర్శనం నందకం కౌమోదకం శ్రాంగములతో అలంకృతుడైన ఆ శ్రీనివాసుడు ప్రసన్న వదనుడై భక్తకోటికి నిత్యం కనువిందుగా దర్శనమిస్తున్నాడు ఈ కలియుగంలో జనహృదయాలపై సంకీర్తనామృతం కురిపించాలనుకున్నాడో ఏమో ఆ స్వామి తాళ్లపాకవాసులైన లక్కమాంబ నారాయణ సూర్యుడ తపస్సునకు ప్రసన్నుడై వారికి ఓ మగశిశువును ప్రసాదించాడు శ్రీవారి ఖడ్గమైన నందకం అంశలో జన్మించిన ఆ శిశువే అన్నమయ్య ముప్పై రెండు సంకీర్తనలు రచించిన పద కవితా పితామహుడు అన్నమయ్య పద సంకీర్తనలు నాటికీ నేటికీ ఏ నాటికి పంచదార గుళికెలు రసమాధుర్యాన్ని జనవాహినిపై అమృతవర్షంగా కురిపిస్తూనే ఉన్నాయి ఆ పద సంకీర్తనా చడి నవనవోన్మేషణం నాటి కులశేఖరాళ్ల నుంచి శ్రీ త్యాగరాజస్వామి వరకు ఎందరెందరో భక్తాగ్రేసరులు పుణ్యచరితులు ఏడుకొండల స్వామిని తమ తమ పద్ధతుల్లో స్థుతిస్తూ వచ్చారు స్వామి యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది దేవతలంతా నీ దర్శన భాగ్యానికై నీ గుడి ముంగిట పోటి పడుతుంటారు కదా మరి నాకు నీ ఆలయం గడపనయ్యే అదృష్టాన్ని ప్రసాదించవయ్యా నీ ముఖారబిందాన్ని నిత్యం చూస్తూ పొందుతాను అని కులశేఖర ఆళ్వార్ స్వామివారిని వేడుకున్నారు వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం భక్తపోషక శ్రీపురందర విఠలం అని పురందరదాసుడు శ్రీనివాసుని కీర్తించాడు వేంకటేశా నిను సేవింపను పదివేల కనులు కావలనయ్యా ఏ నోము ఫలము నీ నామామృత పానముయను సోపానము దొరికేన్ అని త్యాగరాజు సంకీర్తనంచేశాడు తన పద కవితా సంకీర్తనలతో అన్నమయ్య తిరుమలేసుని సేవించుకున్నాడు లలిత లలితమైన పదాలతో ఆయన ఆలపించిన ఆధ్యాత్మిక శృంగార ఉపచార కీర్తనలు శ్రీవారికి సంగీత మారుతాలను వీచే వింజామరలయ్యాయి ఆ జగన్నాటక సూత్రధారికి పూజాపుష్పాలయ్యాయి అన్నమయ్య అల్లిన ఆధ్యాత్మిక కీర్తనల్లో కొన్నింటిని మొదటిసారిగా శ్రోతలకు అందించాలనే చిరు ప్రయత్నం చేస్తున్నాం భక్తి మార్గమే జీవితానికి ముక్తి మార్గం అనే సత్యాన్ని ఈ సంకీర్తనల ద్వారా శ్రోతలు గ్రహిస్తారని ఆశిస్తున్నాం ఈ సంకీర్తనామాలికను అలమేలు మంగ శ్రీనివాసుల పాదాల చెంత వినమ్రంగా సమర్పిస్తున్నాం